ప్రార్థన చెప్తాము సోత్రం అజా పరిశోధర సర్వసృష్టికర్త మహోన్నతరానికి వంద రాజా ఇదిగో రాజా మేము నీ యొక్క వాకు మేము వేచి ఉన్నాం రాజా ఇదిగో రాజా నీకు దేవ చిన్న మంద మేము కూడున్నాం రాజా ఎస్వప్రభ ఇది యొక్క మందని చూడాను రాజా ఎస్వప్రభ కవలసం పెద్ద అవసరం తీర్చండి సేవ జీవితం ఇంకా మెరుగుపరచాను రాజా ఇష్టప్రభ ఇది ఇంకా సేవలు మేము పరిగెడతారా రాజా ఎస్ప్రభ ఇదిగో రాజా వాక్యం వింటుంటారు రాజా అది మా హృదయంలో నాటపడాల రజా ఫలించాల రజా ఎస్వ్రభ దేవ సైతంగా ఎత్తుకుని పోవడానికి వీల్లేదు రచ ఎస్ ప్రభా మహిమ దేవానికి వందలు ఇదిగో రజా గ్రూప్ లో ప్రత్యేక ముట్టండి తాకని రజ ఎస్ ప్రభా అవసరం తీర్చండి ప్రభావ ఇదిగో రజ మాకు ప్రేర రచ దేవ ఎస్వ వాక్యం ధర దేవా పాటల ధర మీరే మహిం పొందమని మీరు సహందని వేస్తున్నా ప్రశాంతండి ఆమె amen brother thank you brother praise the lord papa mama tala cheta pari poi naaku praptinchekshamam pashyata pamunondi tandreechhavagoru chumbo mokshe namo papa mama tala cheta pari poi naatu praptinchekshamam vasata pamunandi tandrichyamaguru amkomoshemamomu prabhu nirusilu vakarmu chellani naku puttinchadehiriya mu prabhu nirusilu vakarmu chellani naku puttinchadehiriya mu తంద్రీకే మాధుర్య ప్రేమ ప్రభుకించుగంధికే ధన మే సాగం వనజ సుఖమే సార్గం బనజు దీ వ్రతోధం సముజేయతి ధర్మే సర్వం భగమే స్వర్గం భనుచు తిని వీరే ధర్ణీ భోగము లేల్లా వ్రతగోధం సముజేయను చేరి తోలే నా గోదారెన్ని వైపు తో లేదారినోమో దాదా మాధుర్య ప్రేమా ప్రపంచో పెంచు గిరాశముదారో తరలి పోయి నమ్మే రాయితుల తరలే దూరా దేశములో బాగుందో నన్ను కొను తప్పిది పాయి నేను నమ్మి రాయితులెల్లా దక్షిణ్యమూ తి దయనపై కురిపించి చే आदक्षिण्या मूर्ति नी दयानापे कुरपिंचि दान्य ऋचयेमु मार्गोचु पुल मुले तिगे मदरिनि तिगे माधुर्य प्रीहा प्रभव जुपिंचु कर प्रीति harm ga kontil nandrodamudhe nadu aagai vaade annyayamai boye bandhulu savileveya लुची एंटिकी तोड़ कोली वेली పరశుద్ర వగు తండ్రి ఇస్రాయలీల గొప్ప దేవ మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి అనేక ప్రాంతాలు నడిపించినారు ప్రవ్వ అనేక ప్రాంతాల్లో ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని ప్రకటించే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు మీకెంతో వందనాలు నాయన మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సురక్షితగా ఇంటి చేరుసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సెన ప్రభ చివరి వాక్యాలను మేము చూడబోతున్నాంనైనా అది చివరి పుస్తకమైన బైబిల్లోని ప్రకటన గ్రంథంలోనినైనా కాబట్టి మీ సహాయం మాకు అవసరం తండ్రి మీరు చూపించకపోతే ఇవి ఎవరి వల్ల కావునైనా ఎవరు చూపించినా నేర్చుకోలేం ప్రవ్వా కాబట్టి మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు ప్రార్థిస్తున్నాం పరిశుధాత్మ దేవ మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని మేము చూడాలా ప్రభావాటిని మేము స్వీకరించాలి ఎందుకంటే ధన్యత ఇక్కడుందన్నారు నైనా కాబట్టి మీ దృష్టిలో మేము ధన్యులంగా కావాలన్నా ఈ యొక్క అధ్యాయాన్ని మేము ధ్యానించాలా ప్రభా ఈ పుస్తకాన్ని మేము ధ్యానించాలా ప్రభు వీటిని స్వీకరించాలా ప్రభా మరి విశేషంగా అనేకులకి విచ్చూపించాలా ప్రభా అటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం స్థితి కాదు ప్రభా మేము మరి విశేషమైన స్థితిలోకి మేము ఎదగల ఆత్మీయతలో అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా మీతో ఆకర్షించుకోండినైనా ప్రభావ మీరు ఆకర్షించుకోకపోతే మా ప్రయత్నాలన్నీ వ్యర్థంనైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క నిమ్ముటండి స్వస్థపరచండి ముఖ్యంగా మెరినని చిన్న బాబు గురించి ప్రార్థిస్తున్నాం హాస్పిటల్ ఉన్నాడు ప్రభావ సీరియస్ కానీ కానీ ప్రవ్వ మీరు అబ్బడని స్వస్థ పర్సనరే మేము నమ్ముతున్నాం అక్కడ పరిశుద్ధాత్మక కార్యం జరిగించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యొక్క తన్మలి సిరత్ మీదున్న మీ యొక్క తన్మలి సహాయ మాకు కావాలైనా నుంచి సహా మాకు మీ దగ్గర నుంచేనైనా ఎక్కడి నుంచి మాకు స్వస్థత ప్రవ్వ మీ నుంచే ప్రవ్వ మీ వాక్యంలో మీ వాక్యము తండ్రి మా ఎముకలకు సత్తుని సత్తువనిచ్చిందని వాక్యం చదివిస్తుంది తండ్రి ఆ బిడని పుట్టి స్వస్థపరచండి తన బోన్ మ్యారో ప్రాబ్లం నుంచి బిడలు ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు మీ మైమార్థంగా బిడని కుటుంబికలను అందరినీ నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరుషుధనామంనా ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయుని ధ్యానిస్తున్నాం బబులోను ఎట్లా ఉంది అనేటిది ప్రటన గ్రంథం పదిహేడు పదమూడు పద్దెనిమిది అని చెప్పిస్తున్నాయి ప్రటన గ్రంథము పదిహేడు పద్దెనిమిది పదహారవ అధ్యాయము ముగింపులో బబులోను పరిచయం చేయబడింది పదిహేడవ అధ్యాయంలో దాన్ని విశదీకరించబడింది పద్దెనిమిదవ అధ్యాయంలో దాని స్థితి ఎట్లా పతనం అవుతుంది అనేటిది కాబట్టి పదిహేడవ అధ్యాయాన్ని మనం ఈరోజు ఆరంభించకపోతున్నాం దానికి ముందు ఒకసారి పది అధ్యాయాన్ని కూడా మనం చూస్తాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఏ రీతిగా ఉంది బబులు ననేది గౌరం చూడండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం కొంచెం కష్టమే ఫస్ట్ టైం వినే వాళ్ళకి కానీ ప్రభు సహాయకుడు మెల్లమెల్లగా చిన్న గొర్రెపిల్ల నడిపించినట్లు ఇది పాలు కాదు అన్న విషయం మనకు తెలుసు ఇది మాంసం కూడా కాదు గట్టి పదార్థాలు అంటే రాళ్ళు రాళ్ళు నమిలి జీర్ణించుకుండే విధానాలు ఇవన్నీ కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఆత్మీయ స్థితులు పాలు దాగే పసి పసిపిల్లల జీవితం ఎంత వయసుంటేనే ఉంది పాలు తాగే స్థితిలో ఉండొచ్చు కానీ పాలు దాగే స్థితి నుంచి నువ్వు గట్టి పదార్థములు తినే స్థితికి ఎదగాల మరి విశేషమైన గట్టి పదార్థములు ఎవరు తినని విధానంగా ఎవరు విధానంగా ఎవరు వినని విధానంగా ఎవరు చేయని విధానంగా నీ ఉండాలా ఆత్మీయ స్థితిలో మరి విశేషమైన ఉన్నత స్థితికి నువ్వు ఎదిగిండాలా అందుకే రూపాంతరం పొందులాగానే ప్రయాసపడామని చెప్పిండి పౌలు ఏ రీతి మన ప్రభు తన శిష్యులకి తన రూపాంతరం చూపించిండో మీరు కూడా అట్లా పొందొచ్చు అని పౌలు జ్ఞాపకం చేసిండి ప్రతి ఒక్క ప్రభు నూతనమై రూపాంతరం పొందాలా కాబట్టి అక్కడ పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం బబులోని ఎట్లా ఉందని చూడండి అటు తర్వాత మహా అధికారం వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చట చూచితింది అతని మహిమ చేత భూమి ప్రకాశించేను అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనను మహాబబులోను కూలిపోయను కూలిపోయను దాని చూపిస్తా ఎందుకనేది కానీ గతంలో చూపించిన మహాబబులోను మతపరమైన జీవితానికి నిలయమని ముఖ్యంగా దాని రాజధాని ఎక్కడ ఉందంటే మనకు తెలుసు మనలోనే ఉంది మీ మధ్యలోనే ఉంది అన్నాడు కాబట్టి దేవుని రాజ్యం ఏ రీతిగా ఉంది దేవుని రాజ్యము పర్లో ఒక రాజ్యం రెండు తేడాలు కనిపిస్తుంటాయి మనకి బైబిల్లో ఎందుకంటే ఆకాశంలో మహాకాశంలో దానుంద ఆకాశంలో అని పాట పాడతారు మీరు ఎన్ని ఆకాశంలోనైనా ఎవరు తెలుసు చెప్పండి బైబిల్ చదువుతున్నప్పుడే తెలుస్తుంది మనకి పౌలు చూపిస్తేనే చూపిస్తుంది మనకి అంతవరకు తెలియదు మనకి ఆకాశం ఒకటే అనుకుంటున్నాం కానీ మహాకాశంలోనే మరి దానికంటే పైన ఉన్నతమైన ఆకాశం ఉంది అక్కడ మన ప్రభుత్వాడు కానీ అతని కింద అనేకమైన ఆకాశంలో ఉన్నాయి ఇప్పుడు భూమి ఎటువ ఎంత ఎంత విశాలమైంది ఎంత జనాభా ఉంది ఎన్ని రకాల జీవరాశులు భూమి మీద జీవిస్తున్నాయో అట్లనే సముద్రంలో కూడా ఎన్నో కోట్లాది కోట్లాది రకరకాల జీవరాశులు జీవిస్తున్నాయి ఇంతవరకు కనిపిని కూడా కొన్ని ఉన్నాయి అడ రకరకాల దురాత్మలు ఉంటాయి సముద్ర గర్జలంలలో బైబుల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం దానికి అదే రీతిగా ఆకాశంలు మహాకాశంలలో కూడా రకరకాల జీవులు ఉంటారు వాటి అన్నిటిని గురించి మనము పాత నిబంధన పుస్తకాలలో ప్రవక్తల పుస్తకాల్లో చూస్తాం కాబట్టి దేవుని సన్నిధిలనే జీవులు ఉన్నాయి కదా రకరకాల జీవులు అది ఏ రీతికి కనిపిస్తుంది ఉపమాన రీతిగా మనం చూస్తాం అక్కడ ధాన్యాల గ్రంథంలో చూస్తాము యోహాను మన ప్రకటన గ్రంథంలో చూస్తాము అది ఏ రీతిగా ఉందని కాబట్టి అటువంటి జీవులన్నీ మనం భూమి చూడలేదు కాబట్టి ఈ ప్రవక్తలకి అవి చూసినప్పుడు బహు ఆశ్చర్యం అనిపించింది కాబట్టి ఇక్కడ మహాబాబులోను ఈరోజు లేదు ప్రపంచంలో చాలా మంది అంటారు ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ఉంది కదా మరి అంటారు కానీ మనకు తెలుసు జియోగ్రఫీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది భూ ది గంతంలోనికి ఎప్పుడో వెళ్ళిపోయింది రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అది రెండు వేల అది భూ అగాధంలోనికి వెళ్ళిపోయింది దాని మీద మొత్తం కవర్ అయిపోయింది భూమి దాని తొవ్వకాలు తొవ్వినప్పుడు అది బయటకు వస్తుందని ఎంతో ప్రయత్నాలు చేశారు సద్దాం హుసేన్ అనేవాడు కాని తవ్వలేకపోయింది దాని తర్వాత చనిపోయింది ఎందుకంటే దాన్ని ఎవరు తవ్వలేరు అంత అంత లోపలికి కొన్ని కిలోమీటర్ల లోపలికి అది పాతుకపోయింది కానీ ప్రటం ఉందని చెప్తున్నాడు దేవుడు దాని అర్థం ఏంది ఇది ప్రకృతి సహజంగా కండ్ల కనిపించే బబులోను కాదు ఇది ఆత్మీయమైన జీవితం మతపరమైన జీవితం మహాబబులోను బబుల్లోను అంటే గలిబిలి బాబేలు అంటే గలిబిలి అక్కడి పదం బబులోను కాబట్టి మహాబబులోను అంటే ప్రపంచాత్మకంగా ఉండే గలిబిలి అని అర్థం కాబట్టి ఈ వ్యవస్థ కలిబిలి వ్యవస్థ ప్రకృతి సాజంగా చూస్తే ఈ లోకానికి ఈ లోకమే బబులోను లాగా కనిపిస్తుంది కానీ ఆత్మీస్థితులు చూస్తే మతపరమైన జీవితమే బబులోను నాది కరెక్ట్ నాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని చెప్పుకుండే బోధలు కాబట్టి ఈ బోధలు ఉన్న మతపరమైన జీవితము కూలిపోయే స్థితికి వచ్చింది ఎందుకు అంటే చూడండి ఇప్పుడు రెండో వర్షంలో చెప్తున్నాడు అది దయ్యములకు నివాస స్థలం మొదటిది దయ్యములకు నివాస స్థలం ఎందుకు ఇదొకప్పుడు విడిచిపెట్టిపోయినది అది వాపస్ తిరిగొచ్చింది నా ఇంటికి అని చెప్తాడు ఏశప్రావు ఆ తిరిగి వచ్చినప్పుడు మరీ చెడ్డమైన ఏడు ఆత్మలను తీసుకొని కాబట్టి కడపట్టి స్థితి బహు భయంకరమైంది అంటాడు మొదటి స్థితి కంటే అందుకు నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ హృదయాన్ని దాంట్లోనికి ఎటువంటి అపవిత్రత రానియద్దు నువ్వు అసహించుకోవాలి అపవిత్రతని పరిశుద్ధత ఎంతగా నువ్వు ప్రయాసపడాలన్న దాని కొరకు నువ్వు నీ ప్రాణం పోనంతగా కష్టపడాలి నువ్వు పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రభు నాకు పరిశుద్ధత దయచేనైనా ఎట్టి పరిస్థితుల్లో నేను అపవిత్రతలు పడిపోలే ఎందుకంటే ఎంత అపవిత్రత ఉన్నా పరిలోకానికి అనార్హం వాక్యం నిషిద్ధమైంది నిషిద్ధమైంది ఏది అక్కడికి పోదనుంది పరలోకానికి పోదనుంది కాబట్టి బబులోని ఎట్లుంది రోజు అది దయ్యములకు నివాస స్థలం లోపలన్నీ దయ్యాలు ఉన్నాయి రెండవది ప్రతి అపవిత్ర ఆత్మకు అది నిలయమైపోయింది ఉనికి పట్టయిపోయింది ప్రతి అపవిత్రాత్మ చూడండి అంటే వెబిచారము మోసము దొంగతనము ధన వ్యామోహము హత్యలు అన్ని రకాల అపవిత్రతలు అక్కడ కుళ్ళు కుట్ర ఈర్ష ద్వేషములు అసూయలు మత కలోలాలు అన్ని రకాల మంత్రాలు కూడా క్రిస్టియన్ విష్క్రాఫ్ట్ అని నేను కొన్ని సంవత్సరాల వాక్యం చెప్పిన క్రైస్తవ మంత్రం మంత్రాలు ఆకర్షించుకోవడం మనుషులని అవి అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టు రెండవది మూడవది అపవిత్రమును అసహ్యమునైన పక్షులు ఎవరి దగ్గర తెలుగు బైబుల్ ఉంటే చదవండి అసహ్యం అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి అది ఉనికి పట్టు కాబట్టి మూడు రకాల అపవిత్రతలు అక్కడ కనిపిస్తున్నాయి గుంపులు మూడు రకాల గుంపులు కనిపిస్తున్నాయి దయములకు నివాస స్థలం ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్ట ప్రతి అపవిత్రంను అసమైన పక్షులకి అది నిలయం అయిపోయింది బబ్లోన్ మూడు మతపరమైన గుంపులు అందులో కానీ నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అది అసలైన సంఘం అది అది లక్షా మందికి సంబంధించిన బోధ అది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఇవి మూడు కలిసి ఉంటే నిలయం మహాబబ్లోనిగా తయారైపోయింది కాబట్టి అది కూలిపోయే స్థితికి వచ్చింది అన్నట్టు అయితే పదిహేడవ అధ్యాయంకి వచ్చినప్పుడు మనము పదహారో ముగించుకున్నాం కాబట్టి పదిహేడవ అధ్యాయంలో ఈ బబులోనికి తీర్పు తీర్చడానికి దేవుని సంధిలో జ్ఞాపకం చేయబడింది అన్న టైం వచ్చేసింది ఈ మహాబబులోను లేక మహావేశ్య అని కూడా చెప్పబడుతుంది పదిహేడవ అధ్యాయంలో చూడండి ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఏడుగురు దేవదతులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను నీవు ఇక్కడికి రమ్ము యోహను విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను కాబట్టి ఈ మహా బబులోనికి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు అది నీకు చూపిస్తాను రా అని దేవదూత అతన్ని పిలుస్తుంది వ్యవహాన్ భక్తుని ఇక్కడికి రా అని అయితే అతను చూస్తుండడు ఆత్మలో ఈ మహాబబులు ఎట్లా ఉందంటే మహావేష్యలాగా ఉందన్నట్టు అంటే ప్రపంచాత్మకంగా పాపులర్ అన్నట్టు ఎందుకు రెండో వర్షంకి చూడండి భూరాజులు ఆమెతో వ్యభిచరించిది భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులయ్యరి కాబట్టి ఇది ఆత్మీయమైనది అన్న విషయం అర్థం చేసుకోవాలా మనం మనం పోయిన వరం చూసినాం భూ రాజులంటే ఎవరు భూనివాసులు అంటే ఎవరని భూరాజులు అంటే లోకాతీతంగా జీవించే సేవా జీవితంలో ఉన్నవారు అదే రీతిగా భూనివాసులు అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉండే చర్చ్ మెంబర్స్ అన్నట్టు వీళ్ళందరూ స్ట్రైట్ గా కాబట్టి వీళ్ళందరూ ఈ యొక్క మధ్య మత్తు మద్యంతో మత్తులేరు మద్యము అంటే మనకు తెలుసు పులిసిన ద్రాక్షరసం కాబట్టి ద్రాక్షరసము అంటే సత్యాన్ని సత్యంతో కూడిన వాక్యం లేక వాక్యంలోని సత్యం అని తెలుసు మనకి ద్రాక్షరసం ఓ రీతిగా పరిశుధాత్మ అని కూడా తెలుసు మనకి పరిశుధాత్మ చూడండి మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాను కాబట్టి తాజా ద్రాక్షరసము మంచి ద్రాక్షరసము దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించేదానికి సాదృశ్యంగా ఉంది కానీ మద్యము అంటే అబద్ధ బోధతో మనుషుల కల్పితాలతో రకరకాల బోధలు నేను గతంలో చూపించిన పోయిన వారం కూడా చూపించిన ఈ బోధలు ఎక్కడ ఉన్నాయంటే చర్చిలో ఉన్నాయి అనేసి యోహన్ భక్తుడు మొదటి అధ్యాయము చివరి భాగం నుంచి చూపిస్తాడు రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో ఈ ఏడు సంఘాలలో ఈ రకరకాల మద్యంతో కూడిన మత్తులు మత్ బోధలు ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అక్కడ అది నేను క్లుప్తంగా మీకు చూపిస్తాను అయితే మూడో వర్షంకి వచ్చేటప్పటికీ అప్పుడు అతడు ఆత్మశుని నన్ను అరణ్యం కొని పోగా ఇది చూడండి ఇది క్రైస్తవ జీవితం ముఖ్యంగా లక్ష నలభై నాలుగు మంది సేవ జీవితం ఎట్లుంటుందంటే నువ్వు ఎప్పుడు అరణ్య జీవితంలోనే ఉంటావు ఒంటరి జీవితంలోనే ఉంటావు ఒక్కనివే నువ్వు నేను ఎవడు స్వీకరించడు నేను ఎవడు ఆకర్షించుకోడు నేను ఎవ్వడు మెచ్చుకోడు వేషధారణ పైకి మెచ్చుకుంటారు వెనకలు తిట్టుకుంటారు అది మీది ఒంటరి పోరాటం నీ జీవితం అంతా ప్రపంచ బైబుల్ అంతా మనం చూస్తాం అందరూ ఒక దిక్కు ప్రవక్త ఒక్కడే ఒక దిక్కు మనుషులందరూ ఈ లోకాతీతంగా ఎవడు ఎంత పెద్ద గుంపు ఉంటే వాళ్ళ తట తిరిగినరు కానీ ఒక్క ప్రవక్త మాట వినలేకపోయినరు బైబిల్లో ఉండేది ఆశ్చర్యం పది మంది ఒకటి చెప్తే మెచ్చ ఒప్పుకుంటారు కానీ తప్పు అంటే ఒప్పుకోరు వాడిని తృణీకరిస్తారు ఎవరైనా కానీ బైబిల్ అంతటా చూస్తాం మనం అది లోకంలో కూడా అంతే ఇప్పుడు పది మంది పాస్తర్లు ఒకటే రీతిగా వాక్యం చెప్తే అది కరెక్ట్ అని ఒప్పుకోటరు కానీ ఆ పది మందికి భిన్నంగా ఇవ్వడని చెప్తే వాడు ఒప్పుకోరు ఇది మనుషుల యొక్క బలహీనత దేవుడు రెండు మార్లు మూడు మార్లు చెప్పినను విననాలని వారు అని చెప్తాడు వాక్యం ఎన్నిసార్లు చెప్పినను లోబడనారంట మనుషులు కాబట్టి అయితే ఆత్మోషుణ్ణి నన్ను అరణ్యలకు కొనిపోగా దేవ కాబట్టి బబులోని ఎట్లుంది చూడండి బబులోన్లు ఎట్లుంటుంది దేవుని దూషించే నామంలోతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూచి తిని ఈ మూడవ వచనం వరకే నేను కొన్ని వారాలు ఈ యొక్క వాక్యం చూపించబోతున్నా ఎందుకంటే ఈ ఏడు తలలు ఏంది అనేది మృగము ఏంది ఇవన్నీ విషయాలు మనం చూడబోతున్నాం ఈ ఎర్రని మృగం మీద కూర్చున్న స్త్రీ ఎవరు ఈ స్త్రీ మహావేష అని అక్కడ చెప్పబడింది మొదటి వచనంలో బబులోనికి సాదృశ్యం అని పద్దెనిమిది అధ్యయనం మనం చూసినాం పదహారు అధ్యాయంలో చూసినాము పదమూడు అధ్యాయంలో కూడా మనం చూసినాం గతంలో కాబట్టి బబులోని ఎన్నిసార్లు తగులుతా ఉంది మనకి ఇది ఎందుకంటే జగ గ్రంథంలో నేను చూపించిన ఐదవ అధ్యాయంలో ఈ ముగ్గురు స్త్రీలు ఆ యొక్క శ్రీనారు పర్వత ప్రాంతంలో దీనికి స్థావరం కట్టినారు అన్నట్టు అంటే ఆ యొక్క స్థలం అన్నట్టు దాకా చూసినాం మనం అదొక నిలయం అన్నట్టు ఈ మూడు గుంపులకి నిలయం అది ముగ్గురు స్త్రీలు అవి రెండేమో సంకుబుడి కొంగల వంటి రెక్కలు కలిగిన స్త్రీలు మూడవ స్త్రీనేమో ఆ యొక్క సీల్ చేయబడ్డ స్త్రీ వీళ్ళందరూ ఒక స్థలంలో స్థావరం ఏర్పరుచుకున్నారు అదంతా ధన కూడింది అపవిత్రతతో కూడిన జీవితం విషయాన్ని నేను చూపించిన వాక్యంలో అందుకే నువ్వు లక్ష మంది గుంపులో ఉన్నప్పుడు నీ జీవితము బహు ఉండాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ప్రతి క్షణం నువ్వు పరిశుద్ధతలో జీవించాలా కొంత అపవిత్రున్నా నువ్వు ఆ రోజు ఉపాసం ప్రార్థన చేయాలా ఎంతగా ఉపాసం ప్రార్థన చేస్తే అంత పరిశుద్ధంగా తయారవుతావు నువ్వు వాక్యం కూడా కొత్తగా చదివితే కాదు ఆ వాక్యాన్ని జీర్ణించుకోవాలా ధ్యానించాలా నీ జీవితాల్లో పాటిస్తేనే నువ్వు రాగలవు లేకపోతే కాదన్నట్టు మర్చిపోతావు పొద్దున చదివింది సాయంత్రానికి మర్చిపోతావు అప్పుడు నువ్వు ఎట్లా యుద్ధం పోరాడగలవు ఎందుకంటే వాక్యమే కడ్గం కదా కాబట్టి ఈ ఈ ఎవరు అన్న విషయం గురించి నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను ముఖ్యంగా పర్ మత్తైసు వార్త మత్తైసు వార్త పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యం చూపిస్తాను మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఒక వాక్యం అదేంటంటే ఏసు ప్రభు అధ్యాయం అంతా బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఇక్కడ పర్లోక రాజ్యం ఎట్లుంది ఈరోజు అన్ని ఉప్మాన్ని చెప్పింది దేవుడు మన తండ్రి మన ప్రభు ఎటువంటి స్థితిలో ఉంది పర్లోక రాజ్యం అన్నప్పుడు ముప్పై ఒకటో వర్షంలో ఆయన మరి యొక్క ఉపమానము వారితో ఇటు చెప్పాను ఎట్లా ఏమని చెప్పించండి పర్లోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది అంటే పర్లోక రాజ్యం ఎట్లుందట గింజలు విత్తనాలు తర్వాత ఈ పర్లోక రాజ్యం ఎట్లుందట పొలం అంట అది అంటే భూమి ఆ భూమిలో విత్తనాలు తెలవడం కోరికి పర్లోక రాజ్యం ఎట్లుందట ఒకడు తీసుకున్న తన పొలంలో విత్తనమును ఆవగించని పోలినది విత్తిన ఆవగించని పోలింది ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగించని పోలినది అంటే పర్లుకు రాజ్యము ఒక పొలంతో పోల్చబడింది అందులో ఆవగింజలు విత్తినట్లున్నాయి కానీ గింజలు అని లేదు ఒకటే ఉందడు గింజ అని ఆవ గింజను ఈ ముప్పై రెండో చూడండి అది ఎట్లుంది ఈరోజు అది అన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టగును అంతే అక్కడికే స్టార్ట్ చేసిం కానీ దాని చెప్పలేదైనా రెండే వచ్చినాలి కాబట్టి పర్లగ రాజ్యము ఒక భూమితో పోల్చబడింది అందులో ఆవగింజ అనే విత్తనం విత్తిన భూమిని సాదృశంగా ఉన్నది దాని అది పెరిగినప్పుడు ఏం జరుగుతుంది ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసిస్తాయి అంట అంటే వాటి మీద ఆధారపడతాయి వాటి రసం పీల్చుకుంటాయి ఈ ఆకాశ పక్షులు ఈ కూర మొక్క ఆయన మీద ఆధారపడి దాన్ని దాన్ని పీల్చుకొని తింటాయి కాబట్టి ఎండ్ టైమ్స్లో ఈ పక్షులంతా ఎటువంటి వారు అనేది నేను ఎన్నిసార్లు చూపించిన ఎప్పుడు ఎప్పుడు ఎవరి దగ్గరిక దోచుకుందామా అని జీవించే వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం వస్తుందా అని ఎవరి నుంచి ఏం ఆశించాలనే ఉండేవాళ్ళన్నట్టే కానీ ఎప్పుడైనా ఎవరికి ఏమి ఇస్తాము అని ఆలోచించారు ఎప్పుడు కాబట్టి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు అన్నట్టు కానీ మన సేవా మనం ఇష్టంగానే తీసుకోం ఎవరి దగ్గరికి వెళ్ళి ఉల్టా అన్నట్టు కాబట్టి ఈ విషయం మనం చూడాల బాగా అప్పస్తులు ఏం చేశారు వాళ్ళ కాళ్ళ తీసుకొస్తే కానుకలు డబ్బులన్నీ ఆ విధనాలన్నీ ఏం చేశారు వాళ్ళు ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి పంచిపెట్టిారు అది అసలైన సేవ ఈరోజు ఎండ్ టైమ్స్ ఎక్కడుని చెప్పండి అందరూ పొందుకోవడమే కానీ ఇచ్చేది లేదు అందుకే అనేక పర్యాలు చెప్తుంటాను ఏ చర్చ సిస్టమ్ అయితే ఈ అనాథ ఆశ్రమాలు నడిపిస్తుందో విధరాల కొరకు ఆశ్రమాలు నడిపిస్తుందో పేదవాళ్ళ కొరకు సహాయపడతా ఉంటుందో గ్రామాలకు పోయి సేవ చేస్తూ ఉంటుందో అటువంటి చర్చలలో మనం ఉండాలా లేకపోతే అది సేవ విశ్వాసానికి విరుద్ధం అన్నట్టు అది ఎందుకంటే వాళ్ళంతా స్వార్థము దాని అపేక్షతో ఉండేవాళ్ళు ఆకాశ పక్షులు వాళ్ళు బట్ వాళ్ళ బహు జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి ఈరోజు మతపరమైన జీవితం ఎట్లుంది పలుగరాజ్యం ఎట్లుంది ఒక పొలంలో అవగించని పోలిన చెట్టుతో పోలింది దాని మీద ఆకాశ పక్షులు ఆధారపడి ఉన్నాయి వాటి మీద అంత వాటి మీద ఆధారపడి వాటిని పీల్చుకొని తింటున్నాయి అన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథంలోని విషయాలను మనం చూస్తున్నప్పుడు ఈ ఆకాశ ఈ యొక్క పర్లం ఎట్లా ఉంది అంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం మొదటి అధ్యాయం ముగింపు దశకు ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం ఆ ఏడు సంఘాల గురించి అనేక పర్యాలు నేను ఎన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయో దగ్గర దగ్గర ఎనిమిది గంటలేమున్నాయి ఎనిమిది తొమ్మిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయి కేవలం ఏడు సంఘాల మీద ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క గంట రికార్డింగ్ అని కనీసం దగ్గర ఆ గంట కంటే ఎక్కువ మించి అయితే అవి ఏందనేది మీకు తెలుసు మొదటిది ఎఫ్ఎస్సి సంఘము రెండవది స్మరణ మూడవది పెర్గమా నాలుగవది తుయతైర ఆరవది దాని తర్వాత సార్ సార్దీసు దాని తర్వాత ఫిలదెల్ఫియా దాని లవదికియా ఎఫ్ఎస్సి స్మరణ పెర్గమ తుయతైర సార్దీస్ ఫిలదెల్ఫియా లవదకియా ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు అనేక పర్యాలు మనం రికార్డింగ్ చూసింటాము ప్రతి సంఘానికి ఒక అర్థం ఉంటది తర్వాత ఇవన్నీ ఒకప్పుడు ఉంటే కానీ మనకు తెలుసు ఆత్మీయ స్థితిలో ఇవన్నీ ఈరోజు ఇక్కడ ఉన్నాయి లేకపోతే ప్రవట ఎందుకు రాస్తాడు ప్రవట భవిష్యత్ సంబంధించింది కదా ఇవేమో చరిత్రలో ఉండే రెండు వేల సంవత్సరాల క్రితం ఉండే ఈ చర్చలు ఎవరైనా టర్కీ ప్రాంతంలో ఉండే అని ఒకప్పుడు అది గ్రీక్ గ్రీసు దేశస్తుల భాగం ఒకప్పుడు యుద్ధంలో అదంతా పొగట్టుకొని ఇప్పుడు దాన్ని వాళ్ళు సీల్ చేసేసారు ఈ కుటుంబాలు అన్నిటిని తరలించేసారు ఈ ఏడు సంఘాల కుటుంబాలు వంద సంవత్సరాల కింద ఉండే గ్రీసు దేశ తరిమేసి వాళ్ళు అక్కడ టర్కీ దేశస్తులు దాన్ని సీల్ చేసుకుంది ముస్లిం కంట్రీ ఇప్పుడు ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ ఉంటే టర్కీ ఇప్పుడు ముస్లిం తైపోయింది ఈ ఏడు సంఘాలు టర్కీలో ఉండే ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ కూలిపోయి శిథిమైపోయి స్తంభాలు మీకు కనిపిస్తూ ఉంటాయి మీకు యూట్యూబ్లో ఎక్కడన్నా చూడండి మీరు కనిపిస్తాయి కానీ లేవు మనుషులు లేరు అడ చర్చలు లేవు ఒకప్పుడు విశేషమైన కార్యం సేవ జరిగిన చర్చ సిరీస్ లేవు అడ్రస్ లేవు మనుషుల కల్పి తలచేత మనుషుల స్థలచేత నిర్మించబడ్డాయి ఎఫ్ఎస్సి అంటే కూరదగినది అని అర్థం అది చివరికి ఎట్లా తయారైంది దయాన కార్యం పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తాం ఆ ఎఫ్ఎస్సి స్పటంలో దృపది అనే దేవతని పూజించేవాళ్ళు ఇంగ్లీష్లో జుపిటర్ జుపిటర్ భార్య పేరే డయానా డయానా అనే దేవతని వాళ్ళు పూజించేటోళ్ళు ఆర్తమీ దేవి అని కూడా తెలుసు తెలుగులో ఆర్తమీ దేవిని వాళ్ళు పూజించేటోళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ అపోస్తులలు అక్కడ సేవ పరి సేవ పరిచయం చేసినప్పుడు అనేక మంది రక్షణలకు వచ్చి టెంపుల్స్కి ఇవ్వడం పనిచేశారు అప్పుడు వాళ్ళు కొంతమంది భక్తులు ఆ యొక్క దేవత భక్తులు వచ్చి గడబడి చేస్తారు అన్నట్టు అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చడంలో కాబట్టి కూరదగినది లేక ఆశ కలిగినది అన్న విషయం ఎఫ్ఎస్సీ సంఘం మొదట్లో అట్లున్నది అన్నట్టు దాని తర్వాత స్మరణ అంటే స్మరణ అనేది మార మాయర్ స్మరణ అంటే మాయర్ ఇంగ్లీష్ లో దాని అర్థం జేమ్స్టాంగ్ నంబర్స్ లో అంటే బోలం అంటాం కదా చేదుకు సంబంధించింది మార్ మార శ్రమలకు సంబంధించింది చేదు అనుభవాలకు సంబంధించింది మతప్రమైన జీవితం దాని తర్వాత పెర్గమ అంటే వివాహంలో జతపరచబడినది అనార్థం వివాహంలో జతపరచబడినది అయితే పెరుగమ్మ గురించి కొన్ని మీ చూస్తే చూస్తారు అక్కడ పెరుగమ్మ అనేది అది సైతానికి నిలయం బైబిల్లో మీరు చూస్తే వాక్యం సైతాను అక్కడ తన నిలయానికి కట్టుకున్నాడంట పెరగమా సంఘంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ చర్చి అయితే పెరుగమ్మ సంఘం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మనం చూస్తాము బీలాము బోధ సంఘంలో ఉందనేసి యోహన భక్తులు చెప్తూ అక్కడ మనకు తెలుసు ఈ అన్ని బోధాల గురించి సంబంధించింది ఎన్నిసార్లు ధీరంగా ధరించడం బీలామ బోధ అంటే ఏందనేది దాని తర్వాత నికోలైతుల బోధ బీలామ బోధ ఏంటంటే నువ్వు ఎవరిని శిక్షించలేవు ఎవరిని శపించలేవు కాబట్టి మనుషుల మీదకి శాపం రావాలంటే వానంతట వాడే పాపం చేయలాగా రెచ్చగొట్టడం ప్రోత్సహించడం మనుషులు తప్పులు చేసేటట్లు ప్రోత్సహించడమే బీలామ బోధ ఆయన చేసిండు మోయాబు స్త్రీలని మోయాబు రాజ కుమార్తెలని ఏం చేసిండు ఇస్రాయల్ యొక్క పాలెంలోనికి పంపించేసిండు అరణ్యంలో వీళ్ళు ఏం చేసిండ్రు అక్కడ పోయి విగ్రహాలకు అర్పించిన వాటి అన్నిటి తినిపించి ఇస్రాల్పల్లలో విభిచారం చేసిండ్రు వాళ్ళు విభిచారం చేయడం వల్ల ఎంతో మంది ఆ రోజు చనిపోయినట్లు మనం చూస్తాం దేవుని ఉగ్రత ఇసలిపల్ల మీదకి వచ్చినప్పుడు కాబట్టి ఇది వివాహంలో జతపరచబడిన జీవితం కాదన్నట్టు ఎందుకంటే ఇది అపవిత్రమైన జీవితం పెరుగమ్మా అనేది అది సైతాన్ యొక్క స్తావరం అని అక్కడ రాయపడితేటది అన్నట్టు వాక్యం అంటే ఆ చర్చిలో ఆ చర్చి సైతం ఎట్లా నీలమైందో ఊహించుకోండి నికోలైతుల బోధ మనకు తెలుసు అదొక పర్యలు జనించినము నికోలైతుల బోధ అంటే ఎందాక మీరు రెండు మనసుల మధ్యలా నివసిస్తా ఉంటారు ఈ లోకాతీతంగా జీవిస్తూ విశ్వాసంలో ఎట్లా ఉండగలరు మీరు అది నికలేతల బోధ నికలేతల ఏమంటారంటే ఏం పర్లేదు దేన్ని దానికే ఆదివారం వర్షిప్ చేసుకో సోమవారం నుంచి శనివారం వరకు ఐస్ చేసుకో ఎంజాయ్ చేసుకో లైఫ్ అది నికలైతుల బోధ దాన్ని ఇంగ్లీష్లో డివాలిటీ అంటారు దాని తర్వాత తుయతైర తుయతైర అనే సంఘము అంటే తుయతైరా అంటే త్యాగపూరితమైన జీవితం అనర్థం లేక త్యా త్యా అనే దేవతని వాళ్ళు పూజించేట దానికి బలి అర్పించే కాబట్టి ఒక దిక్కు దేవుని సంఘం అయ్యండి ఈ లోకాత ఈ లోకపు దేవతని వాళ్ళు ఆశ్రయించినారు అన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది దాని తర్వాత సార్దీస్ సంఘం అంటే సార్దీస్ అంటే తప్పించుకొని పోవడం అని అర్థం ఇంకో రీతిగా చెప్పాలంటే సార్దీస్ అంటే సుఖానుభవాన్ని అనుభవించే జీవితం లేక సుఖానుభవం కలిగిన రాజు కుమారుడు అని కూడా అర్థం రీతిగా చెప్పాలంటే తర్వాత మనకు తెలుసు థీఫ్ ఆఫ్ సార్థీస్ అని ఒక వాక్యం నేను చూపించిన గతంలో మన రికార్డింగ్స్లో ఉంటుంది సార్థీస్ లో ఒక దొంగ ఉంటాడు ఆ దొంగ ఎవరో మీరు ఎవరన్నా గ్రహించగలరా మీరు ఎన్నిసార్లు చదివింటారు కదా బైబుల్ థీఫ్ ఆఫ్ అంటే సహోదర ప్రేమ చెప్పండి ఈరోజు సహోదర ప్రేమ ఉందా చర్చలో చివరికి లవదకియా లవ అంటే ప్రజల పరిపాలన అనర్థం అంటే డెమోక్రసీ ప్రజలు పరిపాలించడం అనర్థం దేవుడు పరిపాలన నాకు అవసరం లేదు నాకు ఇంకా పరిపాలన అవసరం నేనే పరిపాలించుకుంటా అనేదే లవధిక్య ఈరోజు మనుషులు అట్లా జీవిస్తారు అన్నట్టు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది తోస్తే అదే న్యాయం ఆ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఈ ఏడు సంఘాలు అట్లా తయారైనాయి అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రభు మనకి అనేక పర్యాలు చూపించిండు బహు దీర్ఘంగా వీటన్నిటినీ మనం ధ్యానించినాం కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం చూస్తున్నాం ఏంటంటే ఈ ప పదిహేడవ అధ్యాయంకు వచ్చేటప్పటికీ మనం అక్కడ ఈ సంఘాలన్నీ సంపూర్ణంగా కలిసిపోయినాయి ఎందుకంటే ఈ రికార్డింగ్స్ విన్న వాళ్ళకి అర్థమవుతాయి ఆ రోజులలో ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న అపవిత్రమైన జీవితము అట్లా కొనసాగుతూ స్మృర్ణకు వస్తుంది స్మరణ నుంచి పెరగమ్మకు వస్తుంది నుంచి తుయతేరకు వస్తుంది తుయతర నుంచి సార్దీస్కి వస్తుంది నుంచి ఫిలదెల్ఫియా లా చివరికి పాపము పరిపక్వం చెంది ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనం ఇందాక చూసినట్లు మత సువార్త పదమూడవ అధ్యాయంలో ఒకటే ఒక సత్యం మనం చూడగలం ఏంటంటే అది మొలకెత్తాల విత్తనం ఒక గొప్ప సత్యం ఏంటంటే ఆ చిన్న విత్తనము మొలకెత్తి పెద్ద చెట్టుగా వృక్షంలాగా తయారు అది ఎఫ్ఎస్సి సంఘంలో ఆరంభమై లవదిక్యకొచ్చప్పటికీ దాని పాపము పరిపక్వం చెందింది అందుకని ఇవన్నీ ప్రకటన క్రింద అంతా చర్చ కొరకు రాయబడింది అనిల కొరకు కాదు బయట కొరకు గానే కాదు ఏడు సంఘాలు ఎట్లా ఉన్నాయో ఒకప్పుడు ఈరోజు ఏడు సంఘాల గుణగణాలు ప్రతి సంఘంలో కనిపిస్తాయి మనకి నిజంగా అంత ఇంట్రెస్టింగ్ తోనే నువ్వు చదవాలనుకుంటే చదివితే తెలుస్తుంది నీకు అవును కదా ఇట్లానే ఉన్నారు కదా చర్చస్ వాళ్ళు చెప్పినట్లు రెండు వేల సంవత్సరం ఎట్లా చెప్పబడిందో అట్లానే ఉన్నాయి కదా ఈరోజు చర్చలు అనిపిస్తుంది అందుకే వాటి నుంచి దూరం ఉండాల మనం ఎందుకంటే మనం ఉండాల్సింది అసలైన నిష్కలంకమైన మచ్చ మడత లేని ముడత లేని ఆ సంఘం నిష్కలంకంగా జీవించేది అదే లక్ష మందికి సాదృశ్యం కాబట్టి ఈ యొక్క ఏడు సంఘాలు ఎట్లా చెడిపోయినాయి అన్న విషయాలని మనం చూస్తాం అక్కడ ప్రతిదీ ప్ర సంబంధించింది సంఘంలో ఉన్న మనుషులకి సంబంధించింది క్రూర మృగాలన్నా స్త్రీలన్నా పట్టణాలన్నా తీర్పులన్నా తర్వాత బూరలన్నా ముద్రలన్నా ఇవన్నీ మనుషులకు సంబంధించిందే అంటే చర్చ సిస్టమ్కి సంబంధించిందే కాబట్టి ప్రతిదీ మహాబహులునికి సంబంధించిన విషయాలు ఇక్కడ చూస్తున్నాం తుగతేర సంఘానికి సంబంధించి దాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏం గ్రహిస్తామంటే అందులో యజబేల్ అనే ఒక బేభిచారిణి తన బోధని తీసుకొచ్చిందన్న విషయాన్ని మనం చూస్తాం మీరు ఎసబిల్లు బోధను సహిస్తున్నారు అన్న విషయం అక్కడ మనం చూస్తాం కాబట్టి ఇది విభిచారం సాదృశ్యమైందంటే ఆత్మీయ స్థితిలో విభిచనం అంటే లోకాతీతంగా జీవించడము లోకాన్ని ఆశ్రయించడం పైన వాటినే చూడండి అంటే ఎప్పుడు కింద చూస్తూ ఉంటుంది క్రైస్తవ సంఘం పైనన్న వాటిని వెతకమంటాడు పట్లోకంలో ఏమున్నాయో వెతకమంటాడు మనందరూ ఈ లోకంలో వెతుక్కుంటుంటారు పొందుకుంటూ ఉంటారు నువ్వు ఏది వెతుకు సంప ప్రయాసపడతావో అదే పొందుకుంటావు ఎందుకు పర్లోకపు దర్శనం చేయలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితము ఎందుకు ఆ పర్లోకమున జీవులతో సంభాషించలేని స్థితిలో సంఘము ఎందుకు క్రైస్తవ సంఘము శివను పొరతం ఎక్కలేకపోతుంది అంటే వాళ్ళ చేతులు నిరపరాధుల రక్తం చేత మూడు అపవిత్రమైన హస్తాలు వారి హృదయము పవిత్రమైన హృదయం కాదు అందుకు వాళ్ళకి అనుభవాలు లేవు వాళ్ళ పైకి ఎక్కలేకపోతున్నారు ఇవి చూడలేకపోతున్నారు అందుకే ఇక్కడే ఉండిపోతున్నారు భూరాజులు భూ అందరూ ఎట్లా ఉన్నారు ఈ యజబేలతో వ్యభిచరిస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ తర్వాత మనం చూస్తాము ఈ స్త్రీ ఇందాక చూసినా గొప్ప జలంల మీద ఆమె ఏ రీతిగా తన సింహాసనాన్ని వేసుకొని కూర్చుంది అన్నాడు భూ భూరాజులు భూనివాసులు ఆమెతో వ్యభిచారం చేసినట్లు మనం చూస్తాం ఇందాక చూసినాం కదా మరోసారి చూడండి ప్రాణం గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడు రెండవ విషయంలో భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూ నివాసులు ఆమె వ్యచి వ్యభిచార అంటే యేసుప్రభుకి భిన్నంగా ఉండే బోధనే ఈ మద్యం అంటాం మోసంతో కూడిన బోధ అన్నట్టు కాబట్టి అందులో వీళ్ళు పాలు అన్న విషయాన్ని ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనకి కాబట్టి వీటిని గ్రహించిన పరిస్థితి నీది నీవెట్లా దీని దీని ప్రకారంగా జీవిస్తావు చెప్పండి పెర్గామాలో మనకి తెలుసు పీలామ బోదా కూడా ఉందనేది రైతుల బోధ అక్కడ ఉందన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు మతపర జీవితంలో సేవకులందరూ ఈ బోధలకి బానిసలు అయిపోయినారు వాటి అందుకు బడి రాలేకపోతున్నారు చర్చిలో స్వసత లేదు ఖర్చు శ్రమల గుండా పోతుంది వీటన్నిటి నుంచి ఎప్పుడు బయటికి పోగలేదు బయటికి పోలేదు అంటుకునే ఉంటుంది జీవితాంతం అందుకు బహులోనికి దుస్థితి వీటికి కూడా పడుతుంది దాని నుంచి త్వరగా మీరు బయటికి పారిపోకపోతే దానికి దుస్థితి మీకు పడుతుంది అంటాడు కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చూపించడం నాశపడుతున్నాను మొదలసారి చూడండి పదిహేడు అధ్యాయం ఈ స్త్రీని ఎట్ట నువ్వు చూడగలవు మతపరమైన జీవితం ఎట్లా ఉందనేది ఇక్కడ చూడగలను మూడో వశంలో అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యం నక్కు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూచి కాబట్టి ఈ ఏడు తలలు ఏడు కొమ్ములు సారీ పది కొమ్ములు ఏడు తలలు పది కొమ్ములు కల ఒక మృగము ఎట్లుంది ఇర్రని ఎర్రని దాని మీద కూర్చుంది ఈ స్త్రీ బబులు స్త్రీ లేక ఎజబెల్ అనే స్త్రీ అంటే మతపరమైన జీవితము స్త్రీతో పోల్చబడింది కాబట్టి ఆ స్త్రీ అంటే ఇవన్నీ చిహ్నాలు ఎట్లా గుర్తుపట్టాలా ఈ స్త్రీని అనేసి దేవుడు ఆ వాక్యాలన్నిటి మనకు చూపిస్తున్నాడు ఆమె ఎట్లా ఉంటది ఆమె జీవితం ఎట్లున్నది ఆమె జీవన విధానం ఎట్లుంది అనేది ఆమె భూరాజులని భూనివాసులని ఎట్లా మోసగించింది దాని తర్వాత ఆమె దేని మీద కూర్చింది ఎరని మృగం మీద కూర్చింది ఆ మృగం ఎవరు దాని తర్వాత నాలుగవ వర్షంకి వచ్చేప్పటికీ ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము వస్త్రము ధరించుకొనింది చూడండి మళ్ళా క్లియర్గా చూపిస్తున్నాడు ధూమ్ర రక్త వర్ణము అంటే వర్ణం అంటే కలర్ ధూమ్రము రక్త వర్ణము ఎవరు చెప్పగలరు చెప్పండి ధూమ్రం అంటే చూడండి ధూమ్రము అంటే బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ అంటారు వైలెట్ ధూమ్రం అంటే వైలెట్ రక్తవర్ణం అంటే మీకు తెలుసు ఎరుపు స్కార్లెట్ స్కార్లెట్ కలర్ ఎరుపు అంటారు కాబట్టి రెండున్నాయి ఇక్కడ ఒకటి ఏంటంటే వైలెట్ కలరు రెండవది ఎరుపు ఎంతమందికి తెలుసు వైలెట్ కలర్ దీన్ని సూచిస్తుంది వైలెట్ కలరు దైవత్వాన్ని సూచిస్తుంది ఎరుపు ఆయన ఏసుప్రభు యొక్క రక్తాన్ని సూచిస్తుంది అంటే ఈమె ఎట్లాగా అనిపిస్తుంది నీకు దైవికంగా కనిపిస్తుంది ఏసుప్రభు రక్తాన్ని లో కొనబడ్డ కనిపిస్తుంది కానీ ఆమె జీవించేది ఎట్లుంది ఇందాక చూసినాం మనం ఎర్రని మృగం మీద కూర్చుంది తర్వాత ఇందాక చూపించిన పద్దెనిమిదవ వర్షంలో అది దయ్యంలకు నిలయం అపవిత్రాత్మలకు ఉనికి పట్టు ఏహ్యమైన అసహ్యమైన పక్షులకు అది ఉనికి పట్టు నిలయ నివాసం అయిపోయింది తర్వాత ఆ స్త్రీని ఎట్లను గ్రహించాలా ఎట్లా గుర్తుపట్టాల రెండు రంగులు వస్త్రాలు ధరించుకుందామే ఒకటేమో పర్పుల్ అంటే వైలెట్ కలర్ ఇంకోటేమో స్కార్లెట్ అంటే ఎరుపు అయితే రెయిన్బో మనకు తెలుసు వర్షాకాలము ఒక ధనుసు కనిపిస్తుంది పర్లో ఆ యొక్క ఆకాశం మీద ఆ ధనుసులో ఏడు రంగులు ఉంటాయి దేవుని దృష్టిలో ఏడు రంగులే ఈ ఏడు రంగులనే ఒక్కొక్క రంగు మిక్స్ అవుతుంటే కొత్త రంగులు కనిపిస్తూ ఉంటాయి కానీ వాటన్నిటికీ మూలం ఈ ఏడు రంగులే ఈ ఏడు రంగులలో ఫస్ట్ రంగు వైలెట్ లాస్ట్ రంగు రెడ్ ఆశ్చర్యం మీకు రెయిన్బోలో ఫస్ట్ రంగు వైలెట్ లాస్ట్ రంగు రెడ్ వైలెట్ దేవుణ్ణి సూచిస్తుంది లాస్ట్ రంగు ఎరుపు ఏసు యొక్క రక్తాన్ని సూచిస్తుంది అని మన కొరకు రక్తాన్ని విషయం అంటే దేవుడే మొదట్లో ఉన్న దేవుడే చివరికి తన రక్తాన్ని చిందించాల్సి అన్న విషయం జ్ఞాపకం చేసింది ఆ యొక్క తనసు రెయిన్బో తీర్పు రక్తం చెందించడం అంటే తీర్పుకి సంబంధించింది ఆయన తీర్పు పొందిండు మన పక్షంగా మనకు రావాల్సిన తీర్పు ఆయన పొందుకున్నాడు నోవా జలపల్లం తర్వాత కూడా దేవుడు ఇక మీద నేను జలముల ద్వారా ఎప్పుడు నేను శిక్షించను మనుషులన్నసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు నోవాతో ఆ వాగ్దానాన్ని ఎట్లా చూపిస్తుండో ఆ రెయిన్బో ద్వారా వర్ష ధనుసు దాన్ని ఆ ధనసుని చూపిస్తుండే దాంట్లో ఆ రంగులు కాబట్టి మిమ్మల్ని సృష్టించిన వాడిని నేనే మిమ్మల్ని శిక్షించే వాళ్ళని కూడా నేనే అని చెప్తుంది ఆ రేలో కానీ ఈ స్త్రీ మటుకు ఆ రెండు రంగులు ధరించుకున్న దానిలా కనిపిస్తుంది కాబట్టి మోసపోయే అవకాశం ఉంది మనుషులు ఆ రెండు రంగులు దైవికమైన దేవునికి సంబంధించినవి స్త్రీకి సంబంధించినవి కావు నువ్వు పర్పుల్ రంగు వేసుకున్నంత మాత్రమైనా నువ్వు దేవునికి కావు దేవుని బిడ్డ అసలే కావు నీ హృదయంలో ఉండాలి ఆ రంగు ఎరుపుదనంలో నీ రక్తంలో నీ జీవితం కడగబడి ఉండాల దానికి సంబంధించింది కానీ ఈ స్త్రీ మటుకు ఆ డ్రెస్ వేసుకునే కానీ తర్వాత చూడండి ఇంకెట్లుంది వస్తుంది మూడో వర్షాలు చూస్తున్నాం మూడు విషయాలు ఒకటేమో ధూమ్ర రక్త వర్ణము వస్త్రం ధరించుకుంది తర్వాత బంగారంతోనూ రత్యములతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉండేది మూడు మూడు కనిపిస్తుంది అలా బంగారము రత్నములు ముత్యములు అన్ని మూడు మూడు వెంటాడుతూనే ఉంటాయి మనల్ని ఇప్పుడు చూడండి ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము వస్త్రములు ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన నేను వచ్చే వరమే చూపిస్తాను మీకు ఇవన్నీ డీటెయిల్డ్గా ఈ ధూమ్ర రక్త వర్ణం సరే కృతంగా చూసుకున్నాం ఈరోజు కానీ బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతో వీటిని సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను ఎందుకంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఈ వాక్యాలు ఫస్ట్ టైం చూస్తున్నాం మనం మన గ్రూప్స్ల తర్వాత చూడండి ఏహ్యమైన కార్యములతోనూ మొదటిది రెండవది తాను చే చిన్న వ్యభిచార సంబంధమైన రెండవది మూడవది అపవిత్రములతోనూ ఈ మూడు కార్యాలు చేస్తుంది ఏమే అస కార్యములు వ్యభిచారము దాని తర్వాత అపవిత్ర కార్యములు ఇవి మనకి మనం కథను చూసినా కూడా ఇవన్నీ డీటెయిల్డ్గా రికార్డింగ్స్ లో ఏహ్యమైన అంటే ఏంది వ్యభిచార సంబంధమైన ఏంటంటే విగ్రహాలకు సంబంధించింది అది దాని తర్వాత అపవిత్ర అంటే దేవునికి విరుద్ధమైన దేవుడు పరిశోధుడు కాబట్టి ఆయనకి విరుద్ధంగా జీ ఆయన వాక్యాలకి విరుద్ధంగా జీవించడం అంతా అపవిత్రమైన జీవితం కాబట్టి ఈమె దగ్గర ఒక పాత్ర ఉంది సువర్ణ పాత్ర ఆ పాత్రలో ఇవన్నీ ఉన్నాయట ఏమైనా కార్యములతోనూ తాను చేయించిన విభిచార సంబంధమైన అపవిత్ర నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను చూడండి ఆత్మ ఆత్మవశుడై అరణంలోనికి పోయిండు అక్కడ ఈ స్త్రీని చూస్తున్నాడు ఈయనకు అర్థం కావట్లే ఎవరు ఈ స్త్రీ అని తర్వాత ఇప్పుడు చూడండి ఐదో వర్షంకి స్త్రీ ఎట్లుంది దాని నొసట దాని పేరు ఇలాగో వ్రాయబడి ఆమె పేరు ఏం పేరని రాయబడింది చూడండి నొసట అంటే తల నుదుటి మీద కదా ఫోర్ హెడ్ మీద ఏమని రాయబడింది మర్మము వేషలకు భూమిలోని ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి అయిన మహాబబులోను ఇప్పుడు బహుకేటగా ఉంది మన మహాబబులోను భూమిలో ఏహ్యమైన వాటి తల్లి అది అంటే పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్తుంది అది తల్లి ఎట్లుంటుందో పిల్లలు ఎట్లుంటారని చెప్తుంది కానీ వాటన్నిటికీ తల్లియమే వే ఎక్కడి సర్జాడు దాని నసట్ట దాని పేరు ఇలాగో రాయబడిందని మర్మము ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మిస్ట్రీ అంటారు మిస్ట్రీ మర్మము మర్మమైన బబులోను మిస్ట్రీ బ్యాబిలోని అంటారు ఇంగ్లీష్లో మర్మమయమైన బబులోను మొదటిది మర్మము దాని తర్వాత వేషలకు తల్లి అంటాయి అంటే మహావేష అన్నట్టు మొదటి వర్షంలో చూసినాం మనం పదిహేడా మొదటి వర్షంలో మహావేష ఆమె తీర్పు రాబోతుంది ఇమే వేషాలకును భూమిలోని ఏహ్యమైన వాటి అన్నిటికీ తల్లి అంట వేషలకే కాదు అసహ్యమైన జీవితానికి తల్లి ఆమె బట్ ఈ లోకం ఇప్పుడు ఏహ్యంగా తయారవుతుంది అది నేను ఎన్నిసార్లు నీకు చెప్పించిన భూమి రాష్ట్ర పత్రిక తెల్ల పావులు దాని గురించి వేదన పడుతూ రాస్తున్నాడు ఎట్లా తయారైంటారు మనుషులు మనుషులు ఎట్లా తేరంటారు వారి ప్రకృతి విరుద్ధంగా మనుషులు ప్రకృతికి విరుద్ధంగా అపవిత్రంగా జీవిస్తున్నారు వాటన్నిటినీ సమర్థిస్తుంది చర్చ్ ఈరోజు అందుకు అది అట్లా తయారైంది బోధ మద్యం అంటే అదే అబద్ధ బోధ నేను ఎన్నిసార్లు కొంచెం కఠినంగా చెప్తాను ఎందుకంటే కఠినంగా చెప్తేనే మనుషులు హృదయం నచ్చుకుంటారు హృదయం నెచ్చుకోవాలి కూడా ప్రేమ ఉండేవాడు అట్లా చెప్తాడు మనుషులు మెప్పు పొందాలని ఎప్పుడు చెప్పాం మన బాక్యాలు కూడా మెచ్చుకోవడం అవసరం లేదని కూడా చెప్తాం మీ మెప్పులు అవసరమే లేదు ఎందుకంటే ఒక భారం ఉంది అది బారమ్యం మేము దించుకోవాలా అంతే ఈ గ్రూప్ అదొకటి ఇచ్చిండు దేవుడు నీ భారం నీ కలిగిన భారం అదే ఈ లోకంలో ఉన్నంతవరకు నువ్వు పెద్దగా శబ్దం చేయాలా అరణ్యంలో నువ్వు ఒక శబ్దం అంతే బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని ఎట్లనో నువ్వు అట్లనే నీ పని ఆయన మార్గం సరళం చేయాలా అంతే ఆయన వచ్చినప్పుడు ఎంత అంతవరకు నువ్వు అపవిత్రతల్ని అసహించుకోవాలా సమస్తాన్ని పెంట కుప్పంతా అస అది పెంట కుప్పది సమర్థించద్దు హోమసెక్షువల్ పాస్టర్స్ సమర్థిస్తుంది చర్చి ప్రపంచాత్మకంగా స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు చర్చిలు అట్లా జీవిస్తున్నారు వాళ్ళే చర్చిలు తయారు స్థాపించుకుంటున్నారు హోమోసెక్షువల్స్ లెస్బియన్స్ గే పీపుల్ చర్చ స్టార్ట్ చేసుకొని వాళ్ళే పాస్టర్స్ ఇస్తున్నారు ఎందుకంటే వేరే వాళ్ళని ఒప్పుకోరు కదా దేవుడు ఎంతో జాలి దయగలవాడు అని కానీ దేవుడు దాన్ని కఠినంగా శిక్షిస్తారని అర్థం చేసుకుంటలేరు ఈ మహావేశ ఈ యొక్క మతపరమైన జీవితం ఏం చేస్తుంది వాటన్నింటినీ సమర్థిస్తుంది ప్రోత్సాహిస్తుంది వ్యతిరేకిస్తలేదు అపవిత్రతని చర్చి వ్యతిరేకించాలా కదా ఎందుకంటే బహుజాగ్రత్తగా పరిశీలిస్తుంటారు ఈ పాస్టరు స్టాండ్ ఏంది దీని మీద కొంతసేపు విందమైన వాక్యం ఫినిష్డ్ సమర్థించిందంటే పర్మనెంట్గా సీల్ చేసేస్తా వద్దు వీడు మనకు లేదు ఈ పోదొద్దు మనకి ఇది పులుపు ఎవరు అయితే ఈ వాక్యానికి అనుగుణంగా ప్రకటిస్తాంటారు ధైర్యంగా వాళ్ళ సహవాసంలో మనం ఉండాల అది చిన్న గుంపైనా పర్లేదు ఎందుకంటే భూమిలోని వేషలకు తల్లి దాని భూమిలోని ఏహేమైన వాటి తల్లి ఈ మహాబబులో కాబట్టి అన్ని అబద్ధ బోధలు అన్ని మోస్కరమైన బోధలు నికలతల బోధములు బూధముల బోధాలు దయంలో బోధలు యజబేలు బోధలు బీలాము బోధలు తెచ్చిపెట్టుకొని సమర్థించుకుంది ఏం పర్లేదు అనేసి ప్రార్థన చేస్తారు ఇంకొక దిక్కు సిగరెట్ దాగుతారు ఆల్కహాల్ తీసుకుంటారు మళ్ళా వచ్చి బలలో పాలు పొందుతారు ప్రవ్వాన్ని క్షమించిందైనా అని మళ్ళీ రోగాలు ఎందుకు ఉంటావు రోగాలు చర్చ అన్ని రకాల రోగాలు చర్చలనే కనిపిస్తాయి ఆయన పొందిన గాలి చేత స్వస్థత అని కూడా చెప్తారు మళ్ళా తలలో మీరు చేతులు పెట్టి ప్రారంభ చేసే స్వచ్ఛతలు ఎందుకు కావట్లేవిరోజు ఒకప్పుడు అయినాయి కాదు ఇప్పుడు ఎందుకు కావట్లేదు కాబట్టి ఈ మర్మమయమైన బబులను మర్మపు బబులోను మిస్ట్రీ బబులోను అంటారు ఈ బబులోనికి సంబంధించిన విషయాల మనం ధీర్గా ధనిసిన కొన్ని సంవత్సరాల నుంచి రోజు కొత్తగా చూస్తున్నాయి ఇవన్నీ కానీ కొత్తగా చూడాల్సినవన్నీ ఏంటంటే ఆ తలలు పది కొమ్ములు వాటికి సంబంధించిన బోధ వచ్చే వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నాను కేవలం మూడవ మూ మూడవ అధ్య వచనం ఒకటే నేను చూపిస్తుంది వచ్చే వరం మూడవ వచనం ఒకటే వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఆరో వర్షంకి వచ్చేటప్పటికీ మరియు ఆ స్త్రీ ఎట్లుంది ఇప్పుడు చూడండి బాగా ఈ స్త్రీ ఎట్లుంది పరుశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండటం చూచి తిని రనుకో బయటస్లో కదా అనిలకు సంబంధించింది కదా కాదు ఎందుకు అంటే ఈమె వేసుకుంది ధూమల వర్ణం గల వస్త్రము మతపరమైన క్రైస్తవత్వానికి సంబంధించింది ఇది ఇది అనిలకు సంబంధించిన బోధగానే కాదు బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ ప్రకృతి సజంగాలు అర్థం చేసుకుంటే బహు ధనికురాలు చర్చి బహు ధనికంగా రోజు దాని చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎక్కువకుంటే ఏం వేస్తాయి అపిత్రత ఏదో పని చేయాల అనిల్ కూడా తెలుసుకున్నారు చర్చలో మస్తు డబ్బు తినేసి గడబలైనప్పుడల్లా కోర్టు కేసులు అయినప్పుడల్లా లాయర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ చర్చ అని అంతా ఏ కేసు తష్పా కానియారు సమస్య సమస్య తరలిస్తుంటారు కానుకలన్నీ అనిల్ దోచుకొని ఇది ఒలి జల్లి తెలుస్తుంటుంది నేను ధ్యానిస్తే ఎన్నిసార్లు చెప్తున్నా నేను ఈ విషయం ఎంతమంది పోలీసులు ఉంటారు తెలుసా చర్చస్లల్లా హైదరాబాద్ లో చర్చి చెప్తుంది కొట్టుకుంటుంటారు లేకపోతే పోలీసులు లేకపోతే భయంకర కొట్టుకుంటారు చర్చి మెంబర్స్ ఎల్డర్స్ ఈరోజు ఎవడు వాక్యం చెప్పాలో ఎవడు కొట్టుకుంటారు చెప్పండి అక్కడ ఏసు ఉన్నాడా ఈ ఎట్లా తయారైంది మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క రక్తం చేతను మత్తిలి ఎండుట నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడి ఈ స్త్రీ ఎవరు ఇది వ్యూహానికి ఆశ్చర్యం అవుతుంది కానీ తెలియదు ఇది రెండు వేల సంవత్సరాల తర్వాతగా జరుగుతుందని కానీ ప్రభు మనకి చూపిస్తుండే ఇవన్నీ అర్థం చేసుకోమని వ్యూహాను భక్తుడు ఎంతగానో శ్రమను అందినవాడు అర్థం కావట్లేవి దర్శనం ఆశ్చర్యపోతుండు ఆయనకి ఎప్పటికీ అర్థం కావలేదు ఎందుకంటే ఆయన కాలంలో ఇవి నెరవేరేది కావు రెండు సంవత్సరాల తర్వాత నెరవేరేడు ఆ తరానికి అర్థమైతే ఇవి కానీ ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఏం జరగబోతుందో చూడగలిగిండు యోహన్ భక్తుడు ఇది సాధ్యం భవిష్యత్ని నువ్వు చూడగలవు మనం ఎన్నిసార్లు చూసినాం చెప్పినాం కూడా టూ ఎకనామిక్ క్రైసిస్ గురించి నేను చెప్పిన టూ నుంచి చెప్పిన నేను త్వరలో రాబోతుంది క్రైసిస్ అని కోవిడ్ ప్రాఫెసీ మనం చూడలేదా మన రికార్డింగ్స్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో రికార్డింగ్స్ లో చూడండి ఆన్లైన్ ఆ వైరస్ గురించి నేను చెప్పిన ఎట్లా తెచ్చిపోతారు మనుషులు ఎట్లా పట పట పిట్టలు రాలంటూ రాలతారని చెప్పిన నేను చూపించగలడు దేవుడు ఏషా భక్తిని చూపించలేదా కన్యాక గర్వం మీక చూడలేదా బెత్లహేం ఎఫ్రత ఏ పుట్టుక వాళ్ళకి తెలియదు ఎవరి శిశువు ఏషాయకు తెలియదు శిశువు కానీ వాళ్ళు చూసింటారు అక్టోబర్ ఫిఫ్టీన్ లో మనం చూసినాం ఆ వైఎంసీఏ రికార్ మెసేజ్ చెప్తప్పుడు చూసినాం ఆ రికార్డింగ్స్ లో ఉన్నది అది కానీ మనం మనకు తెలియదు ఏంది రోగం కానీ ఒక రోగం రాబోతుంది మనుషులు ప్రపంచం అంతటా పెట్టలు రాలట్టు రాలతారని కానీ రోగం తెలియదు పేరు తెలియదు ఎందుకంటే మనకు అప్పటికి ఇంకా నెరవేరలేదు అది జస్ట్ నాలుగు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది ఆ రోగం మనం అందరం చూడగలము ఇది సాధ్యం ఎందుకంటే పరిశుద్ధులు వీటన్నిటిని గ్రహించగలరు ఒక తరం వీటిని గ్రహిస్తుందని చెప్తారు యేసు ప్రభు ఒక తరం వారి కొరికి ఇవి రాయబడ్డాయి అన్నాడు కాబట్టి ఈ స్త్రీ ఎట్లుందంట దేవుని బిడ్డల్ని వారి మీద పడి రక్కేసుకొని తినేస్తుంది వారిని చంపుకొని వారి ఆస్తులను దోచుకుంటుంది అయితే ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఇది ఇది ఇంకా ఆరంభ దశలనే ఉంది ఈ వాక్యము ఏడవ వచనం వచ్చేప్పటికీ దేవదూత మాట్లాడుతున్నట్టు ఎందుకు నువ్వు ఆశ్చర్యపోతున్నావు వ్యూహాను వచనం చూడండి అదూత నాతో ఇట్లా నేను నీవేలా ఆశ్చర్యపడుతు ఈ స్త్రీని గురించిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగిన దాని మోయిచున్న క్రూర మృగం గురించి మర్మమును నేను నీకు తెలిపెదను దూత మాట్లాడుతున్నాడు నేను చూపిస్తా ఈ దూత ఎవరో తెలుసా భక్తుడు అనేసి నేను చూపించిన ఎట్లా చూపించిన యోహాను భక్తుడు ఆయన దూత కాళ్ళ మీద పడితే వద్దు నేను కూడా నీ సహదాసుడినే అన్నాడు అంటే సంగదూతని నేను కూడా ఒకప్పుడు నీలాంటి సేవకున్నే అప్పుడు నాకు అర్థమైంది సేవా జీవితంలో ఉండి ఈ కాలాలు ముగించిన వాళ్ళకి ఇంకా పనులుంటాయి పరలోకంలో కొత్తగా భక్తిగా ఉంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏం పనులు ఉండవు అనేక పర్యాల నేను హెచ్చరించిన నువ్వు సేవ పరిచర్య చేయకుండా చనిపోతే పునరుద్ధరణ దినంలోనే లేస్తావు కానీ నువ్వు సేవ పరిచర్యలో ఉండి చనిపోతే చనిపోయిన మునరాట తిరిగిలేస్తావు ఎందుకంటే మన ప్రభు ఎట్లా లేచిండో నువ్వు అట్లా లేస్తావు ఎందుకంటే రాష్ట్రపతిలో నేను చూపించిన వాక్యం ఆయన మరణ భూస్థాపన పునరుదనలో పాల్పొందిన వారం మనం కాబట్టి నువ్వు సమాధి చేపడ్డ మునరాటలే తిరిగిలేస్తావు నీ ఆత్మ లేచి అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేస్తూ ఉంటుంది కానీ ఎవరైతే ఈ గ్రహించలేదో వాళ్ళు పునరుదన దినం వరకు నిద్రపోతూనే ఉంటారు సమాధి తోటలో అందుకు మనము గొప్ప జన సమూహాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళందరూ అట్లా సమాధి తోటలలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పండుగనున్నారు వాళ్ళు లేయ్యరు యుగ సమాప్తి నందే వాళ్ళు తీర్పుకి తీర్పు దినమనే లేస్తారు కానీ మనం అట్లాగా అది సత్యంకరించిన నువ్వు మరణించినాక కూడా నువ్వు సేవ చేస్తూ ఉంటావు అనేక ప్రాంతాలలో దేవుడు రకరకాల ఆకాశాలు మహాకాశాలలో నిన్ను సేవకు నడిపిస్తూ దేవుడు అక్కడ ఎన్నో ప్లాన్స్ చేసుకొని నువ్వు ఇక్కడున్న మనుషులతో సా కలిసి సాక్షి సమూహంగా వాళ్ళకి నువ్వు సహాయపడతా ఉంటాయి సేవలో ఇది ఎక్కడ చెప్పబడలేదు ఈ వాక్యం నాకు తెలుసు హండ్రెడ్ ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే ఇవి ఆత్మీయ స్థితిలో వీటిని గ్రహించాల కానీ ప్రకృతి సజ్జంగా ఈ కామెంటరీస్ అలా కనిపించు ఇప్పుడు అద్భుత చెప్తుండే ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు నేను చెప్తా ఈ స్త్రీ ఎవరో ఈ స్త్రీ గురించి నేను నీకు చెప్తా మీరు చెప్పండి దూత ఇప్పుడు దాన్ని విశదీకరిస్తుండూ నువ్వు గ్రహించగలవా దూత చెప్పినప్పుడు గ్రహించగలవు నేను చూపేసి చూడండి ఇప్పుడు ఏడు తలలు పది కొమ్ములు కలిగి దాన్ని మోయిచిన క్రూరమును గురించిన మర్మంను నేను నీకు తెలిపేదను ఏందైతే చూడండి నీవు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు చూడండి బాగా అర్థం చేసుకోండి నీవు చూచిన ఆ మృగము ఉండేను ఒకప్పుడు కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చకును నాశంలకు పోటకును సిద్ధంగా ఉన్నది ఎనిమిదో వచ్చినాము ఎప్పటికీ అర్థం కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తా ఏ కామెంట్రీ నేను చూసిన మనం అందుకే సవాల్ చేస్తూ ఉంటాం నువ్వు దీన్ని గ్రహించగలవా ఎందుకంటే ఎక్కడ లేదు అది ఎక్కడ లేకుంటే ఎడ చెప్పు నువ్వు ఏసు ప్రభు కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని పెత్త కాల నేను చూపించిన కొన్నిసార్లు జక్రగ్రంథము ఐదవ అధ్యాయం ధ్యానించినకి నేను రెండు నెలలు తీసుకున్నా ఒక్క అధ్యాయం అర్థం చేసుకొని ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు వీళ్ళు ఈ చిహ్నాలు ఏంది ఎంత కష్టమైందో అర్థం చేసుకొని కానీ ఇప్పుడు ఏం కష్టం కాదు ఎందుకంటే ప్రభు తన ఆత్మని రిలీజ్ చేసిండు మనకి జ్ఞానాత్మ ఉంటాం ఏడు ఆత్మలకు సంబంధించిన బోధలు ఇస్తాం ఆయన జ్ఞానాత్మని మనకి రిలీజ్ చేసిండు కాబట్టి మనం వీటిని బహుగా అర్థం చేసుకోగలం ఎందుకో తెలుసా ఇంటెలెక్చువల్ డెవలప్ కావడానికి కాదు ఇవి తెలుసుకొని పోయి చెప్పడం కొరకు మన సేవా పరిచయలలో నాకు అనిపిస్తుంటుంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర పోయి మనం చెప్పచ్చు కదా కానీ నీ పిలుపు హైలీ ఎడ్యుకేటెడ్ దగ్గర కాదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర పోయి చెప్పడం కొరకు నేను లేపేయండి అన్ఎడ్యుకేటెడ్కి ఇవి ఎట్లా చెప్పించాలా ప్రభు మనుషులకు అసాధ్యమే ప్రభుకి సమస్తం సాధ్యం వాళ్ళకి బీసీ అంటే తెలియదు ఏడీ అంటే తెలియదు వాళ్ళకి ఎట్లా చెప్పగలవు ఇవన్నీ మనుషులకు అసాధ్యమే ప్రభుకి సమస్తం సాధ్యం ఎనిమిదవ వర్షం చూస్తే మరోసారి నువ్వు చూచి నువ్వు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండెను కానీ ఇప్పుడు లేదు ఇప్పటికైనా చెప్పండి ఎవరు ఇది మృగం తర్వాత అయితే అది అగాధ జలముల నుండి పైకి వస్తుంది ఎందుకు లేదు ఇప్పుడు అది అగాధ జలములలో ఉంది అది పైకి వస్తుంది మళ్ళా రాబోతుంది వచ్చినాకేం జరుగుతుంది అది పైకి అగాధ జలం నుండి ఎప్పుడైతే పైకి వస్తుందో సరాసరి నాశనం నకి సిద్ధంగా ఉన్నది అది అంటే అది ఇంకా బయటికి రాలేదు అంటుండు అది అగాధ జలముల నుండి పైకి వచ్చటకును నాశనము పూటకును సిద్ధంగా ఉన్నది అంటే ఒక్కొక్క దశ ఇది ముందు జలంలోకి బయటికి రావాలా బయటకు అది నాశనానికి పోవాలా తర్వాత భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథ మందు ఎవరి పేరు ప్రాయబడలేదో వారు ఆ మృగం కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అయితే ఇక్కడ ఒక చిహ్నం ఒక క్లూ ఇచ్చిండు అది నేను మీకు ఒప్ప చెప్పేసి ముగిస్తా వాక్యం ఏంటంటే భూనివాసులలో మనము ఆకాశవాసులం బాగా అర్థం చేసుకోండి ఆకాశవాసులకి భూనివాసులకు తేడాదే లక్షా నలభై నాలుగు వేల మంది ఆకాశవాసులు గొప్ప జన సమూహము భూనివాసులు భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అంటే జగత్ ఉత్పత్తి ముందే జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి పేర్లు అని చెప్తున్నాడు ఆశ్చర్యం కదా వారు అంటున్నారు ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చును మళ్ళా వాపసు వస్తుంది ఒకప్పుడుండే ఇప్పుడు లేదు అది మళ్ళా వాపసు వస్తుంది అన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అయితే తొమ్మిదవ వచనంలో ఒకటి ఉంది అది చూడండి ఇందులో జ్ఞానం మనసు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మీకు తెలుసు ఏడు కొండలు అంటే ఏందో ఏడు కొండలని పేరు పెట్టుకుంటారు కదా ఇప్పుడు చూడండి పదోవచంలో మరియు ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు ఇప్పుడు అర్థం చేసుకోండి ఏడుగురు రాజుల కలరు అందులో ఐదుగురు కూలిపోయి అంటే ఇంకా రెండే ఉంటాయి కదా కానీ ఒకడున్నాడు అంటున్నాడు రెండు కదా ఉండాల్సింది ఒకడున్నాడు అంటున్నాడు అంటే ఆరో వాడున్నాడు మరి ఏడోవాడు లేడంటుడు ఏడవాడు అంటే ఏడవవాడు కడమవాడు కడమవాడు ఇంకాను రాలేదు అతను వచ్చినప్పుడు కొంచెం కాలము ఉండవలను ఏడు తలలు ఏడు రాజులు అందులో ఐదుగురు కూలిపోయి ఆరోవాడు ఇప్పుడు ఉన్నాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను ఉండినది యు ఇప్పుడు లేనిది ఈ క్రూర మృగము ఆ తో పాటు ఒకటై ఒకటినై ఉండును అంటే ఇవన్నీ ఒకటే ఏడు తలకాయలు ఒకటే తానే ఎనిమిదవ రాజగుచు నాశంలో పోవచ్చును పోవును అంటే ఇది మొత్తం ఎనిమిది వీటన్నిటిని మళ్ళా నేను విశదీకరించి చూపిస్తా ఇది లాంగ్ చాలా కాలం పోయే బోదా ఎప్పుడు మనం రిలీజ్ చేయలేదు వీటిని టూ నుంచి చూసినాం కానీ ఎప్పుడు కూడా నేను వీటిని ఓపెన్ అప్ చేయలేదు జానకాలం నుంచి ధ్యానిస్తున్నాం ఈ వాక్యాలు కానీ సీరియల్గా మనం వీటిని ఎప్పుడు చూడలేదు వచ్చే వారం నుంచి నేను వీటన్నింటినీ చూపిస్తా మీకు ప్రతిదీ వాక్యంతోనే పోల్చి బైబిల్లో ఎందుకంటే వాక్యంతో చూపిస్తేనే నమ్ముతారు లేకుంటే నమ్మదు ఈ లోకం ముఖ్యంగా భూనివాసులు వీళ్ళందరూ యేసు ప్రభుత్వ యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మీకి దొని యుద్ధంగా చెప్పించిన గతంలో ఈ లోకము అంతా యేసు ప్రభుకి విరుద్ధంగా లేసింది ఏసు ప్రభుని వెమడించే వారికి విరుద్ధంగా లేచింది చూడండి పద్నాలుగు వచ్చినం పదమూడవ వచ్చినం పన్నెండవ వచ్చినం సారీ పన్నెండవ వచనం నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారి వరకు రాజ్యం పొందలేదు పొందకుంటే రాజులు కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలే అధికారం పొందుదురు కానీ వీళ్ళు రాజులు కానీ అధికారం పొందుతున్నారు రాజులాగా రాజుల వలె అధికారం పొందుతున్నారు కానీ వీళ్ళు రాజులు కాదు వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగంలకు అప్పగింతురు వీళ్ళందరూ ఎట్లున్నారని చూడండి పద్నాలువ వచ్చినాం వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజుల తనతో కూడా ఉండిన వారు పిలవడిన వారై ఏర్పరచబడవారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను ధ్యాని గందలు చూపించాను మొదటి అధ్యాయంలో ఎందుకంటే వీళ్ళ రాజులన్నీ ముగించబోతున్నాయి ఆయన రాజ్యం స్థాపించబడబోతున్నాయి అందుకే వీళ్ళు ఈ ప్రపంచం అంతటా ఆయన ఆయన రాజ్యానికి విరుద్ధంగా అంటే దేవుని బిడ్డలకి విరుద్ధంగా ఈ లోకం ఎదుగులేసిందో ఇప్పుడు మీకు ఆయన వచ్చిండంటే వాళ్ళ రాజ్యాలు ముగించిపోతాయి ఇది ఆత్మీయమైన జీవితం ఆత్మీయ పోరాటం ఇది ఆత్మీయ ప్రపంచం ప్రతి దేశపు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఏసుప్రభుకి ఎందుకు వ్యతిరేకమైన తెలుసా వాళ్ళకి తెలుసు ఆత్మలో యేసు ప్రభు వచ్చిండంటే మా రాజ్యాలు క్లోజ్ అందుకు ఆయనను ఆయన ఆయన బిడల సహవాసాన్ని చెడగొడుతూ మందిరాలని కూలగొడుతూ హత సాక్షులు అవటట్లు వాళ్ళని చంపునట్లు ఈ లోకస్తులు అందరూ తయారైపోయినారు నేను అందుకే ఎన్నిసార్లు చెప్పిన మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో ఆయన ఉండడు ఆయనకి ఇష్టమే లేదు అది నువ్వు ఎంత గంభీరంగా కట్టుకున్నా ఆయనకి ఇష్టం ఉండదు దానికి రాడక్కడికి ఆయన నీ హృదయాలు రావాలనుకుంటున్నాడు నువ్వేమో బిల్డింగ్స్ కట్టుకొని దాన్ని అలంకరించుకొని ఉన్నావు దాన్ని కుల కొడితే మేము ఏడుచుకుంటున్నావు డబ్బులన్నీ కోట్లు కోట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి రెండు వందల చర్చలు కొలగొట్టిారంట మణిపూర్లో అవి మళ్ళీ ఎప్పుడు కట్టుకోలే వీళ్ళు వాళ్ళకు అప్పసులో బోధ అర్థమైంటే ప్రతి ఏంటంటే ఆ చర్చ ఈ సత్యం మనము గ్రూ మన గ్రూప్లో వాడతాం మనం బిల్డింగ్స్ మీద డబ్బులు పెట్టాం మనుషుల మీద డబ్బులు పెడతాం ప్రతి కానుక ప్రతి కానుక పేదవాడికి ఇస్తాం మనం విధానాలకి ఇస్తాం అనాథలకు ప్రతి కానుక గ్రామాలలో ఉండే పాస్తర్ల కుటుంబాలకి ఇస్తాం కానుకలు సరిగా సరిపడని కుటుంబాలు కొంతమంది పాస్తలని చూస్తా సరిగా ఆహారం లేక మాల్ న్యూట్రిషన్ పోషక ఆహారం లేక క్షరీరాలన్నీ క్షీణించిపోయిన పాస్తర్లు మనమేమో మూడు పూట్ల మంచిగా తింటాం పాపం ఆ సేవకులు అసలు ఏం దొరకదు వాళ్ళకి ఊర్లల్లో పోయి చూస్తేనే కష్టపడి సేవ చేస్తూ ఉంటారు భార్య ఒక దిక్కు తిడుతూ ఉంటుంది ఏం సేవా ఏం పిల్లల్ని ఎందుకు గన్నవు పిల్లల్ని ఎట్లా పంచా పెంచలేవు పాపం కృషించిపోతున్నాడు ఈ ఆత్మీయ పోరాటంలో ఓడిపోతున్నాడు పాస్టర్స్ గాయాలు అవుతున్నాయి రోగాల రోగ్రస్తులు పాపం వాళ్ళ గురించి ఎవడు ప్రార్థించాడు ఇది ఆత్మీయ పోరాటం వాడు పోరాడుతుంది సైతాన శక్తులతో కానీ కుటుంబికులే వాటి విరుద్ధంగా ఉన్నారు సంఘస్తులే విరుద్ధంగా ఉన్నారు నేను పోయి నచ్చిన కొన్ని చర్చస్లల్లా రీసెంట్లీ పాస్తర్ ఒంటరిగా నేను మొక్కల మంది ప్రవ్వ ఈ పాస్తర్ ఎందుకు ఒంటరిగా ఉన్నాడు తర్వాత దేవుడు చూపించిండు వీళ్ళ వీళ్ళ భార్య ఎవరితోనో పోయింది చర్చ్ మెంబర్స్తోనే రెండు చర్చ నాకు చూపించింది దేవుడు మీరు అనుకుంటుంటా చూపించడనే దేవుడు నువ్వు అట్లా ప్రార్థన చేయలేదు కాబట్టి ఎప్పుడు చూపించాలి సినిమా చూసినట్లే చూపిస్తాడు నేను చెప్తున్నా ఇది జీవి ఇది ఆత్మీయ పోరాటం బహు భయంకరమైన శ్రమ పాపం తెలియక వాళ్ళు సైతానికి బానిసలు అయిపోతున్నారు ఆ యుద్ధంలో ఓడిపోతున్నారు తెలియక ఎట్లా యుద్ధం చేయమో తెలియదు సేవకులకి మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రేయర్ చేయకుండా వాడు సేవ చేయలేడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను ప్రశ్న ఇచ్చిన ఎన్ని బ్రదర్ మీరు సేవ చేస్తారు రోజు కంట చేయతలే గంట కూడా అంత పెద్ద పెద్ద సేవకులే మళ్ళా ఆత్మీయ పోరాటం అనేది ప్రార్థనలో ఉంటుంది నువ్వు మోకాళ్ళ మీద ఉంటే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అందుకు వాడు నేను మోకాల మీద ఉండనియాడు నేను ఎప్పుడు ప్రాణం చేస్తే ప్రభు నా జీవితాంతం నేను మోకాల మీదనే ఉండాలా నేను కూర్చొని ప్రేయర్ చేయను చర్చ కుర్చీ మీద అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది రెండు మోకాళ్ళకి సిక్స్ మంత్స్ నేను సఫర్ అయినా మొత్తం అరిగిపోయినా ఈ యాక్సిడెంట్లో అయినా కానీ పప్పుండి ఉన్న నేను మోకాల మీద ఉండి ప్రేయర్ గొప్పగా చెప్పుకుంటలేను నా గురించి నాకు ఎటువంటి రోషముందో మీకు చూపించడానికి నేను చెప్తున్నా అట్లా ఉండాలా సేవా జీవితంలో ను సైతాన్ మీరు రాజ శక్తాల మీద శక్తుల మీద విజయం పొందాలా వాడి కుయుక్తులని బయటికి పిలిపించాలా మనుషులకి ఇప్పుడు నేను చేస్తున్న పని అదే మహాబబ్బులో ఎట్లుందో నేను చూపిస్తున్నా అది దొంగల గుహ దయ్యముల గుహలాగా తయారైంది దయ్యంలో బోధలు అడ నిండి ఉన్నాయి ప్రతి దయ్యములకు అది నిల నిలయమైపోయింది అపవిత్ర ఆత్మలకు నిలయమైపోయింది అది అందుకు నేను అందులో ఉండాను అది ఎంత గొప్పదైనా కానీ ఎంత మంచిది ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా నేను అక్కడ ఉండాను ఆయన బయట తలుపు కొడుతుండ లవదీకే సంఘకాలంలో లోపల లేడు ప్రభు బయట తలుపు కొడుతుండు తీయలేని స్థితిలో మత్తులై మద్యంతో తాగి ఎవ్వడు తీయలేడు అందరి నిద్రపోతుడు గాడి నేను ఒక విషయం చెప్పి వాక్యని ముగిస్తా గొప్ప జన సమూహంతో నచ్చిన ప్రాబ్లం వాళ్ళు నీ నూనె నీ లాగ నీకు ప్రయత్నిస్తా ఉంటారు నీ నూనె ఎవరికి ఇవ్వకు నువ్వు నాకు కొంచెం నూనె అని నీ దగ్గరికి నువ్వు అనలా నాకు సరిపోదు నేను నీకు సరిపోదు అని చెప్పాల నువ్వు ఒక్కసారి వాళ్ళకి ఓపెన్ అయిపోయినానుకో అరే పా అయ్యో పాపమని నీ నూనె మొత్తం లాగేసుకుంటారు ఫీల్ చేస్తారు గొప్ప జన సమూహము బహు జాగ్రత్తగా ఉండాల ఈ కాలంలో ప్రతిసారి నిద్రకి వస్తారు వాళ్ళు నాకు కొంచెం నూనె నాకు కొంచెం నూనె అని నువ్వు ఏదో ఖుషీగా అన్నీ ఇచ్చేసిపోతావు నిద్ర నాకు సరిపోదు నాకును నీకును సరిపోదు అనే మాట నీకు బహు జాగ్రత్తగా ఉండాలా బుద్ధి లేని నీకున్న బుద్ధి పోగొట్టుకుంటావు వాళ్ళతో బహు జాగ్రత్తగా జీవించే కాలవేది ఇది బహుశ్రమల కాలం ఇది మహాశ్రమలంటే ఇవే కాబట్టి ఈ స్త్రీకి సంబంధించిన విషయాలు ఈ ఏడు రాజ్యాలు లేక వీటన్నిటి సంబంధించిన ఈ ఏడు తలలు ఏంది వచ్చే వరం నుంచి నేను చూపించబోతున్నా సెవెన్ హెడ్స్ సెవెన్ హెడ్స్ ఆఫ్ ద బీస్ట్ అనే టైటిల్ స్టార్ట్ చేస్తున్న వాక్యం వచ్చే వారం నుంచి సెవెన్ హెడ్స్ ఆఫ్ ద బీస్ట్ ఏడు తలలు కలిగిన ఎర్రని మృగం ఏంది అనేది వచ్చే వారం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం ప్రార్థనా పూర్వకంగా బహుగా ప్రార్థనలో గుర్చిద్దాం ఎందుకంటే వాడు నిన్ను వినియ్యాడు నాకు తెలుసు వాడు అసలు నిన్ను గ్రూప్లకు రానియ్యాడు నీ ఇంటర్నెట్ కనెక్షన్ రానియ్యాడు నీ మొబైల్ కనెక్ట్గా అనికుండా చేస్తూ ఉంటాడు అందుకు నువ్వు నువ్వు ఎట్లా ముడతావు నా మొబైల్ నువ్వు ఎట్లా ముడతావు నా కనెక్షన్ నేను చూస్తా నేను సవాల్ చేసిన నీ మీద యుద్ధానికి వస్తున్నా నేను వాణి తను అట్లా సంభించాలా విజయం నాదే ఎందుకంటే ఏ స్వామి మీద విజయం నేను ఒడగొట్టేసి నీలో ఏం శక్తి లేదని వాక్యం నువ్వు నన్ను ఏం నేను యుద్ధానికి వచ్చిన మీదికి స్టార్ట్ చేసేసిన నా యుద్ధం నువ్వు ఇంతకాలము నన్ను నా కుటుంబీకులని నా బంధువులని మిత్రులని తిరుగుపోరు వారందరినీ నువ్వు పట్టినావు మా దేశాన్ని పట్టినవు ఇప్పుడు నేను నీ ఎంటర్ వస్తున్నాను నీకు నీకు వ్యతిరేకంగా నేను వస్తున్నాను కాచుకో సవాల్ చేస్తున్నా అన్ను పరిగెత్తాలు ఉపాసంతో ప్రార్థనలు నీకు విశేషమైన సేవ దేవుడు అప్పగించేడు శక్తికి మించిన ప్రయాణం నీకు అప్పగించిండు అటువంటి కృపాలు ప్రభు మనల్ని అందరూ నడిపించాలని ప్రార్థిస్తున్నాను పరిశుధన వరకు తండ్రి మీకు వదనాలనైనా ప్రకటన గ్రంథం పదిహేడు వర్గానికి మేము వచ్చేసినాం ప్రభా నైనా మీరు నడిపిస్తారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇది వల్ల కలిగినది కాదు మీ వల్ల మాకు వ్యూహాని భక్తుడు అక్కడ పైకి పై చూసి క్రింది ఏం జరుగుతుందో క్రింది ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ప్రభు పంది బుడుదల ఉన్నంత వరకు అది మంచిది ఒకసారి బయటికి వస్తేనే దాన్ని తెలుస్తుంది ప్రభు కాబట్టి ఆకాశవాసుల్లాగా మేము ఉంటూ అక్కడి నుంచి వీటిని చూడాలా ప్రభు అప్పుడు అర్థం చేసుకోగలం అందరూ వీటిని నేర్చుకొని మీ కొరకు జీవించాల కనీసం ఒకసారి అనే లైఫ్లో ప్రకటన గ్రంథం స్టేజ్ మీద మనుషులకు ప్రకటించాలా ప్రభు అటువంటి ఛాలెంజ్ తీసుకునే సేవకులు కావాలి ఈరోజు ఈరోజు ఏ పాస్టర్స్ చెప్పలేరు ఈ వాక్యాన్ని మేమేమి అతిశయిస్తలేం మేము ఎప్పుడు అతిశయించాం వీటి మీద బ్రహ్మ మీకు తెలుసు కేవలం యొక్క సేవ మరణంలోనే మేము అతిశయిస్తున్నాం వింటున్న వారిని అందరినీ ఆశ్రయించండినైనా స్వస్థతలు అనుగ్రహించండినైనా కంప్లీట్ హీలింగ్ మేము ప్రకటిస్తున్నాం మరి జీవితాలలో ప్రతి అభిద్ర ఆత్మని గద్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపో ఈ గురునడానికి వెళ్ళేది ప్రతి బిడని ముట్టి స్వస్థపరచండి ప్రభా ప్రతి అనగారిని కొట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఆత్మీయంగా తను మళ్ళీ బలపరచండి ఈ సత్యాన్ని గ్రహించాలా సువార్త ప్రకటించాలా ప్రభా అనేక మంది మీ చెత కాకుండా అటువంటి సేవా జీవితం మీరందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరుషుద నామం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆ మెన్ అందరికీ ప్రైసులోట